ృతిపురాణానామా భగవద్ పాపశంకరం లోకశంకరం స్వ్రకాశాపక్షుక్తితో మత అహంకారా దేహాంకా మహావాక్య వివేక ప్రకరణంలో నాలుగు మహావాక్యాలు మొదటి మూడు పూర్తయ్యే విజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి తక్ మూడు పూర్తయ్యే ఇక నాలుగవది అయమాత్మా బ్రహ్మ ఇది అథర్వేదము అథర్వ నవేదము అంటారు అథర్వ వేదము అని కూడా అంటారు రెండు పేర్లు ఉన్నాయి ఇది మండు చూపించలో అయం ఆత్మ బ్రహ్మ ఇంకా అక్కడ ఇంకా అక్కడ అస్థి అని చెప్పక్కల అయం ఆత్మ బ్రహ్మ అస్థి అనమాట ఈ ఆత్మ బ్రహ్మయే ఈ ఆత్మ అందు చోట ఈ ఆత్మ ఆత్మ ఏది ఈ అనే పదానికి అర్థం ఆత్మ ఏది బ్రహ్మ అనగానే ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం శోధన చేసి శోధన చేయాలి ఏ శోధన లేకుండా అలా బిద్దెద్ది చీలోబడ్డట్టుగా వినకూడదు శోధన చేయాలి శోధన చేస్తూ ఉండాలి సర్వదా శోధన చేస్తూ ఉంటారు ఇది ఎందుకు ఇది ఏంటి అని అడుగుతూ ఉండాలి లేదని అలాగా ఇంకొకళ్ళ థాట్ ని దాన్ని అందిపుచ్చుకుని దాని ప్రకారం మీరు పోయారనుకోండి దాని అర్థమైంది ఒక స్వతంత్రమైన ఆలోచన లేదని తేలిపోలేక అడుగుతూ ఉండాలి సో చిన్నపిల్లలు అడుగుతారు వాళ్ళ మీద మనం కోప్పడితే అడగడం మానే మామూలుగా అడుగుతారు ముందు హోంవర్క్ చేయాలంటే ఎందుకు చేయాలి అడుగుతారు మీరు కోప్పడితేలాగా హోంవర్క్ ఎందుకు చేయాలో చెప్పాలి ఇది ప్రకస్టం చేయకుంటే ఎందుకు ప్రకస్టం చేయాలి మీకు దగ్గర సమాధానం ఉన్నదా దాన్ని శోధన చేస్తూ ఉన్నారు ఈ ఆత్మ ఈ అనగానేమి ఈ అని దేనికి వాడతామంటే ఏదైతే అపరోక్షమో అపరోక్షం అంటే మనకి మనకి దూరంగా ఏదో లేదు అది తనంత సానుగా ప్రకాశించేది కూడా అవ్వాలి పరోక్షము కానిది తనంత సానుగా అటువంటి దాని కదా ఈ అనే మాటను వాడతాయి అక్కడ అయమాత్మా బ్రహ్మ అనేది అభినయము అని చెప్పారు అభినయము అభినయం అంటే యాక్షన్ యాక్ట్ చేసి చూపించాలి ఎలాగా ఇలా చూపిస్తారు అయం ఆత్మా హృదయ స్థానం మీద చేపెట్టి అయం ఆత్మ ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేప్పుడు హృదయం చూపిస్తారా హెడ్లు చూపిస్తారు హృదయం చూపిస్తారు నేను నీ అకౌంట్ అంత క్యాల్కులేట్ చేసుకున్నాను అన్నప్పుడు హృదయం చూస్తారు హెట్ చూస్తారు హెట్ చూపిస్తారు కాబట్టి హృదయ స్థానము అది పవిత్రత ప్రేరణ సత్యము తన స్వరూపము వీటన్నిటికీ నెల ఏమో హృదయం కాబట్టి నేను అంటే అసలైన నేను ఇదే హృదయ నిజానికి దేహమంతా ఆ చైతన్యం వ్యాపించి ఉన్న హృదయ స్థానానికి ఒక ప్రత్యేకత కదండి హార్ట్ ఓకే ఇప్పుడు ఈ ఆత్మ అని ఇలా చేరి చేసి గుండె మీద చేరివేసి ఈ ఆత్మ అని అంటారు ఇదే తెలుగులో ఒక నాడి ఎక్స్ప్రెషన్ ఉన్నది ఎలాగంటే గుండె మీద చేరవేస్తూ చెప్పరా ఇది అలాంటి తెలుగు అయం ఆత్మా బ్రహ్మ ఒకసారి ఇలా చేయవేస్తే ఏదో ఒక్కోడానుకో చెప్పుకో వేసేదనుకుంటారు అంచేతం ఇలాగే దాన్ని టచ్ చేస్తూ ఉంటే దట్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ ఇన్ అ స్టేట్ ఒక యాక్షన్ అయం ఆత్మ అక్కడ అయం అనే అభినయం ద్వారా దాని అభినయము అంటారు ద్వారా శక్తి ఏమి అంటే ఆత్మ పరోక్షమేం కాదు ఆత్మ పరోక్షమా రౌణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగివారు కాబట్టి ఆత్మంటే ఎవరో చెప్పండి ఎక్కడ ఉందో చూపించాడు ఆత్మ ఎక్కడ ఇప్పుడు ఒకడు వంద మైళ్ళు ప్రయాణం చేసి వచ్చినానికి వంద మైళ్ళు ప్రయాణం చేశాడు ఎందుకోసం ప్రయాణం చేశాడంటే ఆకాశమును తెలుసుకోవడం కోసం ప్రయాణించాడు దగ్గరికి వెళ్ళి ఆ మహాత్మును అయ్యా నాకు ఆకాశం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందో చూపించండి తెలుపు ఆకాశం తెలుసుకోవడం కోసం ప్రయాణం ఇంత దూరం ప్రయాణం చేయాలా నిజానికి మీరు మొదటి అరుగు వేస్తుంది ఏదో అదే ఆకాశం అన్నట్లుగా రంగ మహర్షి దగ్గరికి కూడా ఆత్మ చేయటం రోజు ఏమని చెప్పారు చూడగా ఆ అరుగు అదే ఆత్మ అని చెప్పి కాబట్టి మనం వేదాంతం కూడా ఈ ధోరణని మనం ప్రదర్శిస్తాం ఆత్మ నేను ఆత్మని ఇంకా తెలియకున్నాను అనే త్వరలను మనం ప్రదర్శిస్తాం నిజానికి నేను ఆత్మను తెలియకుండాను అన్నప్పుడు దాని అభిప్రాయం ఏమిటో తెలుస్తున్నాండి దాని అభిప్రాయం ఏమిటంటే నేను ఇప్పుడు ఫలానా ఫలానా ఫలానాగా ఉన్నాను కదా అది ఇవేమీ కాకుండా ఇంకొక సపరేట్ గా వీటన్నిటికంటే విలక్షణమైన సంథింగ్ స్పెషల్ అండ్ యునిక్ ఒకటేదో అది మేము అవ్వాలి అని అని మీద అభిప్రాయం నిజానికి నేను ఇప్పుడు ఫలానా ఫలానా ఫలానా అయి ఉన్నాను అనేదంతా కూడా అజ్ఞాన కల్పితం అజ్ఞాన కల్పితములైన అధ్యయారూపములన్నిటినీ తిరస్కరణం చేసి నీరు వేలుగా ఉండుతాయి నేను ఎప్పినట్టు వేడి అదనపు అధ్యయారూపములను వెంటనే వేసుకోకుండా ఏ అధ్యారూపాన్ని వేసుకోకుండా బయట నుండి వాటికి బట్టి వచ్చి అధ్యాయ రూపాయలను వేసుకోకూడదు లైక్ బయటలో డబ్బులు నడుకోండి పద స్కూల్ కలుపుకోండి లక్ష రూపాయలు దాటింది అనుకోండి నేను లక్షాఫికారిని అన్నది అధ్యాపం డబ్బుని బట్టి తన నిత్యమే వేసుకున్న ఒక ఫలాన దాన్ని తెలుసుకొని బయట భోగాలు ఉన్నాయనుకో నేను భోగి అదే అధ్యాపకం యోగాభ్యాసం చేస్తున్నాననుకో నేను యోగి అదే అధ్యాపం ఎలా వచ్చిందనుకోండి నేను రోహిణి అది అధ్యాత్మం ఇవన్నీ అధ్యారూపాలు చుట్టూ ఉండే వాటిని బట్టి తన మీద వేసుకునే అధ్యారూపములను వేసుకోవడం మానేయాలి తర్వాత దేహాన్ని బట్టి వచ్చే అధ్యారూపములను వేసుకోవడం మానే ఈ అధ్యారూపములు అంటే వేటిని వేటిని ఆత్మధర్మములను కాని వాటిని నేను ఎత్తి మీద మీరు చేత ఆరోపించుకొని వాటిని అన్నిటినీ తిరస్కరించేస్తే ఏమవుతుంది ఏదో కొత్త మీద వచ్చి పడుతుందా పడుతుంది మరి ఎవరవుతుంది ఏమవుతుందో తెలుసు మీరు మీరుగా ఇదిలు అంటే ఇప్పుడు వరుగు ప్రకృష్ణం దాని మీద ఎరకాగితం కట్టే అది ఎలగా కనపట్లేదు నల్లకాయితం కనపడితే అసలు ఏమి నేల కనపడు పచ్చకాయితం కట్టితే పచ్చగా కనపడు ఇప్పుడు ఆ బల్బు యొక్క యథార్థ స్వరూపం తిరగాలంటే ఏం చేయాలండి ఈ కత్తినివన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత ఏం చేయాలి ఇంకేమీ చేయాలి ఆ బల్బులు ఎవరైనా కొంతవరం మర్దన ఏమైనా చేయాలా మసాజ్ ఏమైనా చేయాలి దానికి ఏదైనా స్నానం చేయించారా ఏం దాన్ని ఇచ్చిన ఏమన్నా కుంకుమో కొయ్యాలా అక్కర్లేదు దానికి ఏదైనా పూజలు ఏమైనా చేయాలా అక్కర్లేదు దానికి తీసుకునేది గధారణంలో స్నానం చేయించారా అక్కర్లేదు ఏం చేయాలి ఏమి చేస్తుంది ఏమవుతుందో ఏమీ అవు ఎలా ఉందో అలా ఉంటుంది అది ఏ దాని యొక్క సాక్ష స్వరూపము మీరు అంటే మరి అప్పుడు నేను ఎలా ఉంటాను ఎలాగో ఉండను ఎలాగో అలాగే ఉన్నాను అంటే అది అధ్యాప బాగుందన్నమాట ఫలానా లేదంటే అధ్యాప నేను పచ్చగా గెలిచిపోతాను అది అధ్యాప అలా మెరిసిపోతూ ఉంటారు అంటారు ధ్యానంలో సో కాబట్టి అయం అంటే అపరోక్షము స్వయం ప్రకాశము స్వయం ప్రకాశము అని ఈ ఈ ఆత్మ దీన్ని తెలుసుకోవడానికి వేరే మరి యొక్క కరణము ఉపకరణము సాధనము అక్కర్లేదు తెలుసుకోవడానికి సాధనాలు జ్ఞాన సాధనము అంటారు వాటిని ప్రమాణము ఆత్మను తెలుసుకోవడానికి వేరే సాధనమేమీ అక్కర్లేదు వేరే సాధనాలు ఏమున్నాయి కంటితో చూసి తెలుసుకుంటారు చెవితో విని తెలుసుకుంటారు ఆత్మని మీరు ఎవరు తెలుసుకోవడం అక్కర్లేదు కంటితో చూసి తెలుసుకున్నది అనాత్మ అవుతుంది చెవితో విని తెలుసుకున్నది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎందుకు అవుతుంది మనస్సుతో ఆలోచించి తెలుసుకున్నది కూడా ఆత్మగా మరి మనస్సుతో ఆలోచించి మేమేం తెలుసుకుంటాము ఏది ఆత్మ కాదో తెలుసుకుంటాం ఇదిగా నేను ఏది ఆత్మ కాదో నేను తెలుసుకుంటాను అసలు ఇంకో మాట అంటారు నేను గ్రహం నేను గమనించే రోజులో తెలుసుకోవడం అనేది అనాత్మకే వస్తుంది మరి ఆత్మ వాడు ఆత్మను తెలుసుకోడు ఆత్మయ్యి వింటారు అది స్వయం ప్రకాశం సపోజ్ ఆత్మలు తెలుసుకున్నారా అనుకోండి ఆత్మ మీకంటే భిన్నం అయిపోతుంది మీరు ఆత్మ కంటే భిన్నం అయిపోతుంది ఖండం వచ్చేస్తుంది కాబట్టి తెలుసుకోవడం అనేది అనాత్మకే వర్తిస్తుంది అంతేతండి ఆత్మజ్ఞానము అన్నప్పుడు జ్ఞానం అనగా తెలియట వినగా ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలియటా కాదు ఆత్మజ్ఞానం అనగా ఏది ఏది ఆత్మ కాదో దానినంతరం తెలియట తెలిస్తే ఎందుకు అవుతుంది ఏమవుతుందండి అనాత్మల ఆత్మగా భ్రమపడే పొరపాడ పొరపాటుబడే అవకాశం ఆ పరిస్థితి వాడి ఉంది అది కాకుండా పోతుంది ఆత్మగా భ్రమపడడం మానే స్థిర అజ్ఞానం మనుషుల్ని ఎంత స్థితి కోరుతుందండి దానికి భ్రమానిప భ్రమానికి డెవల్యూషన్ అని ఒక చెప్పడం అనికో అర్థం ఉంది సో మనిషి ఎలా ఈ రోలర్ పోస్టర్ ఎక్కుతారు అమెరికాలో కదా ఈ రోరల్ పోస్టర్స్ అనుకుంటారు అది పార్టీ డ్యాలపెట్ ఎక్కడ అది ఎక్కుతారు అది ఎక్కితే ఆ స్కూల్ లో పడిపోతామేమో భయం ఉంటుంది అందుచేత వీడిని గట్టిగా ఎనప కన్నీరు పెట్టేసి బయటలు పెట్టేసి కట్టేస్తారు ఇంకా పడిపోవడానికి అవకాశం అలా కట్టేస్తారు ఆ సీట్కి మామూలు బయట కాదండి ఇంకొక కన్నీళ్ళు బుగాల నుంచి వచ్చేసి నేను ఇలా కవర్ చేసేసి ఒక కేజీలో పెట్టేస్తాడు ఒక చట్టంలో బిలీవ్ చేసి పెడతారు ఆ చట్రానికి చుట్టూ బయటలో వేసేస్తారు వీడు కూర్చుంటారు అది మనం మొదలైతే అది వేగంగా వెళ్తూ ఉంటే వీడికి భయం వేస్తుంది భయం వేసి హెల్ప్ అని అపడు హెల్త్ అని అప్రస్థాయి ఎవరిలో చేసి భయం అలా తిక్కి టిక్పి తీసుకొచ్చి ఆలోచించారు అదే అలాగే వీడు వెళ్ళి పెట్టాక ఇలాంటివన్నీ మొదలుపెట్టి దాంట్లో దిగుతాడు డాలర్ పోస్టర్ లో దిగుతాడు ఇది మధ్యలోకి వెళ్లి హెల్ప్ ఎవరు హెల్ప్ చేస్తుంది హెల్ప్ ఫుల్చింది అదిలో కూడా అదే అలాగే సంజయంగా సంసారాన్ని డాలర్ పోస్టర్ అనేది అందించారు హెల్ప్ పని ఊరికే అరిస్తే సంతానాన్ని ఎవరు కనమన్నాడు నేను సంతానాన్ని కని వాళ్ళకి సుఖ దుఃఖాలు వస్తుంటే హెల్ప్ అరిస్తే అవుతుంది హెల్ప్ కాబట్టి రోరల్ పోస్టులు ఎక్కితే అది ఎక్కడ రోజు రోల్ పోస్టులు ఎందుకు మనకి పిల్లలు బలంకొచ్చే రోలర్ పోస్టుల మనకి ఎక్కడ కూడా ఒకవేళ ప్రారంభం బాగుంటే ఎక్కడే అనుకోండి తీర కొంత దూరం అంటే తెలిసింది మీరు మనం పొరపాటు చేశాము అని తెలిసింది అప్పుడు ఏం చేయాలి కళ్ళు మూసుకుని గోలు మూసుకుని రామనామాన్ని స్మరిస్తూ కూర్చుంటే అది పూర్తవుతుంది అది పూర్తయిన తర్వాత వస్తుంది అలా చేయాలి కానీ వీళ్ళు హెల్త్ చూస్తే అలా అర్చండి ఎవరికి ఎవరి హెల్స్తో హెల్ప్ దేవతలు హెల్త్ దేవతలకు పని పాట వీళ్ళకి హెల్ప్లేటర్ దేవతలు పని వెరీ థింక్ లైకా వెరీ థింక్ లైకా దేవతలు హెల్త్ చేస్తాల్సిన వెరీ థింక్ లైకా మనిషి యొక్క బ్రెయిన్ గా ఎలా ఉంటుందో చెప్పమంటారా నేను కొంచెం డైటిరస్ అయ్యాను దేవుడు వచ్చి మనిషి బ్రెయిన్ గా ఎలా టెక్నాలజీ సైన్స్ విషయంలో ఎంత షాక్గా ఉంటుంది కేవలం మైండ్ చాలా షాక్గా నేను చూస్తూ ఉంటా రామశబ్దం కాదు వాడికి స్మోడు విప్పితే అన్ని తప్పులు మాట్లాడతాడు కానీ ఫోన్ దగ్గరికి వచ్చినప్పటికీ స్మార్ట్ ఫోన్ దగ్గరికి వచ్చేప్పటికీ చాలా ఎఫిషియెంట్ గా ఉంటాడు అంటే అర్థమండి While brain is in one direction, it is the most efficient brain. One direction. While brain is in one direction, a human brain is the most, most powerful and the most extraordinary brain. He has a powerful brain and then he travelled to the moon. He has a powerful brain and then he travelled to the moon. తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ వెతికేసి ఇవ్వేవకున్నావు ఎంత పవర్ఫుల్ బ్రెయిన్ అవుతున్నాడు టెక్నాలజీలో మోస్ట్ ఎఫిషియన్గా ఉంటాడు మనిషి ఒక ఒక డైరెక్షన్ లో బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనిషికి ఇంకో డైరెక్షన్ లో మనిషి ట్రీట్మెంట్ అన్నట్టుగా అంటే వారి బ్రెయిన్ ఎందుకు కొరగానే విధంగా ఉంటుంది ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కొనగాలిగా తయారవుతుంది మీరు ఏం చేస్తారంటే సంసారం అంతా రెచ్చి పెట్టుకుని హెల్ప్ హెల్ప్ అడుస్తూ ఉంటాడు అలాగే ఎవరు హెల్ప్ చేస్తుందండి చూడడం సార్ సో యు హో టు హెల్ప్ వ్యవస్థ అంటే సంపాదించే దేవిజ్ నువ్వు హెల్ప్ పెట్టాలి ఇప్పుడు నోరు మూసుకుని దానివల్ల మనం స్మరించుకుంటాం నిబరంగా ఉండిపోవాలి తప్ప హెల్త్ హెల్త్ ఉంది అడ్స్టి ఏంటంటే అదే ఒక డైరెక్షన్ లో మీ బ్రెయిన్ అంత ఎఫెక్టివ్ గా ఇంకో డైరెక్షన్కి వచ్చేప్పటికీ ఇంకో డైరెక్షన్ అంటే తన గురించి తన గురించి తిరిగి వచ్చేప్పటికీ ది బ్రెయిన్ ఫంక్షన్స్ అడ్మిసిటీ స్కె తన దగ్గరకు తన కామలను తన భయములను తాను అర్థం చేసుకోలేకపోవడం అనేటువంటి అజ్ఞానము ఎందుకు ఉండాలి మనిషి బట్ లైక్ దాట్ ఈ శుభ తన స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ తన మనస్సును తెలుసుకోవడము అనే పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికీ మనిషి యూస్లెస్ లో ఫుల్ అన్న విధంగా ఇడియాటిక్ థింకింగ్ తోటి మనిషి ఉంటాడు అలా ఎందుకుండాలి విషుడ్నండి విషుడ్ రచించాలి మీరు బాహ్య ప్రపంచాన్ని అంత త్వరగా అంత తెలివితేటంతో తెలుసుకుంటున్నారే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా మీకున్న కామనలను మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా వారి యొక్క గుణదోషాలను తెలుసుకొని అసలు కామన అనేది తక్కువ అనవసరం అని చెప్పేసి దాన్ని విజిగ తెలిసినటువంటి పూచి మీకు లేదు మీ భయాల్లో మీరు శోధన చేయనక్కర్లేదు సోదరు చేసి భయములన్నీ కూడా నిల వీటి అన్నీ కూడా ధ్యానం కల్పించప్పుడు బ్రిటిల్లో వాస్తవికత రూపాయల పైసా అంత లేదు అని తెలుసుకుని వాటిని తిరస్కరించి ఈ స్వరూపంలో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు ఉండాలి ఇటు పూర్తిగా హెల్ప్ హెల్ప్ అని అలవాటు చేస్తాం వాటి హెల్ప్ వెళ్తా ఇది బాగుంటా గ్రావిటీ అయిపోవాలా వీళ్ళు రౌనర్ కోస్టర్ ఎక్కువ బయలు పెట్టారు కాబట్టి గ్రావిటీ హెల్ప్ రియాటేషన్ ద స్టాఫ్ అట్రాక్టింగ్ గా ఎవరికి హెల్ప్ అండి మంచి స్పీడ్ లో బాడీ వెళ్తూ ఉంటే బాడీ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవడం మన కదా ఈ బయాలజీలో ఈ బాడీ హెల్ప్ అందరితో వచ్చే వాటి యూ వాంట్ అది అవల్ప్ హెల్ప్ అలర్ట్ చేస్తే అవడం అలా కాబట్టి మీకు సుఖమో దుఃఖమో వచ్చింది కర్మఫల రూపంగా వచ్చింది మీరు చేసిన కర్మఫల రూపంగా మీకు సుఖమో దుఃఖమో వచ్చింది దాన్ని అనుభవించడం మానేసి హెల్ప్ హెల్ప్ అని అలర్ప్ చేస్తే హెల్ప్ వస్తుంది బాధ వెన్ యూ ఆర్ స్పీకింగ్ హెల్ప్ ఇన్ అ రాంగ్ వే టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ ఆర్ టు గెట్ మిడ్ ఆఫ్ యువర్ ఫీ అవర్ బ్రెయిన్ స్టాప్ వర్క్ ఈ షుడ్ నౌ దిలే కాబట్టి మీ స్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఇలా త్రిపుణులు కమిషన్ లో ఉండకూడదు మీ స్వరూపం దగ్గరికి వచ్చే మీరు అలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు నా స్వరూపం ఈ కల్పనలో ఇది యథార్థములా ఏడు ఫలానా వాడు ఫలానా అంటూ కల్పించుకుని కూర్చొని సుఖ దుఃఖాలు వారద్వేషాలను పెంచుకుని వాటితో శుభాలు అనుభవిస్తూ ఉండడము అది తెలుగుదాట్లు అనిపించుకుంటుందా అది నా స్వరూపమా అని అర్థం చేసుకో కాబట్టి యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు అంటర్ అహం నేను అనేది అయం ఇది అంటే అపరోక్షము స్వయం మీరు అన్వేషణ చేయాల్సి ఉంటుంది శోధన అన్నా అన్వేషణ అన్నా ఒకటే అన్వేషణ చేయాల్సి ఉంటుంది కానీ అన్వేషణ బయట చేయకూడదండి బయట ఉండదు అన్వేషణ చేయకూడదు మీరు ఒక టైంలో తీర్థములని క్షేత్రములని ఉంటాయి దానికి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ప్రతి ఒక టైం ఉంటుంది ఆ టైం ఎలాంటి టైం అంటే వీడికి చంద్రుడు కావాలి చిన్నపిల్లవాడు చంద్రుడిని చూస్తే వాడు అన్నం తేంటాడు అలకే తేంటాడు నేను ఒక తల్లితో అన్నాను ఎందుకు మనం వాడు చెన్నల్ తోట నేను అంటే ఆవిడ ఏమన్నారంటే మీకు తెలియదండి మీకు మీకు సంబంధించిన టాపిక్ కాదు ఇది పిల్లవాడికి అజ్ఞానం ఉంటుంది ఆకలి వేస్తుంది చింతే ఆకలి తగ్గుతుందని కూడా వాడికి తెలియతూ వారికి ఈ టైంలో వారికి ఆకలి వేస్తూ టైం ఉంది వారి ఆకలి వారు ఎంత తింటే ఆకలి తగ్గుతుందో కూడా నాకు తెలుస్తుంది అది కూడా తెలియదు వాళ్ళకి కాబట్టి నేను ఏం చేయాలి వాడికి జాబీలిని చూపించి బెలిపించి మరిపించి వాళ్ళ నోట్లో నా వాళ్ళు ముద్దలు నేను అది చేయాలి లేదంటే కూడా అర్ధరాత్రి లేచి ఆకలితో తెలుస్తూ కూర్చుంటారు మీకు తెలియదు ఈ టాపిక్ మీకు తెలియదు మీరు చూపండి అని చెప్పింద కాబట్టి పిల్లవాడికి జాబిల్లి జాలిల్లి మామయ్యరా చందమామ మామ చందమామ మామయ్య ఏమో సంస్కృతంలోకి చంద్రహా నుండి చంద్రమాహ అని కూడా ఉంది చంద్రమాహ అక్కడ చూసిందో అక్కడ సో ఈ చందమామ మీద కవులు భావాలను వెలుగుచున్నారు జాబిల్లి రాలేదు వాళ్ళకి ఎక్కి రాన్ని అంటే వీడు అనుకుంటాడు అంటే అప్పుడే కొద్ది కొద్దిగా బాష వస్తూ ఉంటుంది ఆ జాబిల్ని వచ్చేస్తుంది అనుకుంటాడు అనుకుని వాడు ఏదో ఒక ముఖాలకంలో ఉంటుండేదో వాళ్ళ నోట్లో రెండు ముద్దలు తల్లి తిరిగిస్తుంది కాబట్టి ఆ ఒక సందర్భం ఉంటుంది ఏదో కాశీ వెళ్ళామని కామేశ్వరం వెళ్ళామని మల్లేశ్వరం ఏదో ఈశ్వరుడు అన్నీ ఒకటి వీడు పెట్టుకున్న పేర్లు తప్ప సో వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ వేరుగా అనుకుంటారు ఎవరో ఉన్నారు నాకైతే విశ్వేశ్వరుని చూశారు మల్లేశ్వరుని చూశారు అక్కడ బాబు విశ్వేశ్వరుని చూస్తే మల్లేశ్వరుని చూసినట్టే కాబట్టి అలాగా జాబిల్లికి చూపించినట్టుగా అదొక్కడ కాచీవీళ్ళు రామేశ్వరంలో ఇక్కడ నదీ స్నానం చేయి అక్కడ నదీ స్నానం చే ఇలా ఉంటుంది కారణం అదే సర్వం అనుకోకూడదు వీళ్ళు కొంచెం రెండు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీడు మూన్ బయాలజీ మూన్ జియాలజీ అంతా చదివే స్థితికి చేరుకోవాలి మూన్ మీద జియాలజీ ఎలా ఉన్నది మూన్ సర్ఫర్స్ ఎలా ఉన్నది మూన్ సర్చర్స్ డిగ్ చేస్తే ఏమైనా వాటర్ ఉన్నదా ఆ లెవెల్ కి చేయకపోవాలి వీడు వీ సైంటిస్ట్ ఆఫ్ మాట అండ్ అండర్స్టాండ్ వర్ మూన్ అంతేగాని వీడు పెద్ద వయసు కూడా జరిగింది కలివే జరిగింది నలభై అలాగే ఇలా ఆరంభంలో చిన్న వయసులో లేకపోతే ఆధ్యాధ్యాత్మ జీవనం ఆరంభంలో ఇదొక అహీర్ అన్వేషణం శివుడు విష్ణువు అసలు లోపలంతా గడబడ చేసిన ఇలా పుస్తకే ఆత్మస్వరూపాన్ని అయమ లోపల అన్వేషించాల్సి ఉంటుంది తర్వాత నేను జీవన రహస్యం చెప్తాను మీకు మీ ఇది మీరు ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవం వచ్చిన వంటర్తనం అనుభవానికి వచ్చిన నాకు చూడేవాళ్ళు లేదు అనే అనుభవం కలిగిన అనే భావన కలిగిన ఎక్కడైనా మీకు వెలిసి వెలిటీ లోటు అనుభవానికి వచ్చిన భయం అనుభవానికి వచ్చిన నేను ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి యువర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చూసినా మీ ఆత్మ అయం ఆత్మ అది గుర్తుపెట్టుకోండి మీ అర్ధరాత్రి ఒంటిరేటి తెలివి వచ్చి మంత్ర సమర్పించి నేర సమర్పించి నిద్ర పట్టక ఇబ్బంది పడ్డాలనుకోండి ఇప్పుడు అయం ఆత్మ బ్రహ్మ అనుకోండి అయం ఈ ఆత్మ ఈ నా ఈ నేను బ్రహ్మ ఇది ఒక కఠోరమైన సత్యం ఈ సత్యము ఎక్కడ ఇప్పుడు కొత్తగా మీరు నేర్చుకోదగ్గది తెలుసుకోదగ్గది కొత్తగా తెలుసుకోదగ్గది అయితే అవ్వచ్చు కానీ కొత్తగా మీరు అవనక్కర్లేదు ఆత్మ మీరు అనాదికాలం నుంచి సృష్టి నుంచి మీరు ఆత్మస్వరూపుడుగానే ఉన్నారు ఇప్పుడు కొత్తగా మీరు ఆత్మ ఏమీ కనక్కర్లేదు కాబట్టి దృష్టి ఆ పరమ సత్యం నుండి దూరమైపోకుంటారు ఆ పరమసత్యంలో భేదాన్ని చెప్పకుండా మీరు జాగ్రత్త పడితే సరిపడదు అంటే మీరు చేయాల్సి మీ పూజ మీ ఆరాధన మీ ధ్యానము ఏ దిశలో ఉండాలంటే ఈ పరమసత్యానికి దూరం ఈ విధంగా ఉండగా ఈ పరమసత్యం నుంచి మిమ్మల్ని దూరంగా పక్కకుపోయేట్లాగా మీ ఆరాధన ఉండగా మీ ఆరాధన ఎలా ఉండాలంటే మీరు దీక్ష సృష్ట్యాది నుండి అనంతకాలము నుండి మీరు ఈశ్వరుడు ఒక్కటే ఆ ఈశ్వరత్వమే మీ రూపంగా మీకు అనుభవానికి వస్తూ ఉన్నది ఈశ్వరత్వమే నేను అనే రూపంగా అనుభవానికి వస్తూ ఉన్నది మీరు సపోజ్ మీరు మెడిటేషన్ చేయదలుచుకున్నారనుకోండి ధ్యానము ధ్యానం చేసేప్పుడు ఏదో ఆసనమాన్ని పెట్టుకుంటాను ఆసనం యొక్క అభిప్రాయం ఎంతో తెలుసుకోవాలి ఆసనం యొక్క అభిప్రాయంలో ఈ పద్మాసనం సుఖాసనం వీరభద్రాసనం ఇలాగా వాళ్ళని ఆసనాలు వాటి యొక్క మంచి చెడు ఈ నియమాంశంలో మీరు ఏదో ఒక ఆసనం మీరు నిద్రపోకుండా జోగు కాకుండా మిమ్మల్ని అలర్ట్ గా అట్టే పెట్టేది ఏదైనా సరిపడుతుంది ఫైనల్ బాడీ కాన్స్ట్రస్నెస్ నుంచి బయటపడ్డావా లేదా అన్నది ముఖ్యం తప్ప ఏ ఆసనంలో ఉన్నారు అన్నది ముఖ్యంగా తర్వాత మీరు ధ్యానం చేయదలుచుకుంటే నడువు వాల్చి మీరు ధ్యానం చేయొచ్చు అర్ధరాత్రి తెలివి వచ్చిందనుకోండి ఇప్పుడు హఠాత్తుగా వేసి కూర్చొని ధ్యానం చేశారంటే నిద్రమట్టడం మానసుకుని నడువు వాల్చి ఉండి మీరు ధ్యానం చేయొచ్చు ప్రధానమైన అంశం ఏమిటంటే ఆ ఎలర్ట్నెస్ ఉండడము దేహాభిమానం యొక్క అతీతంగా ఉండడము అది ధ్యానానికి మౌలికమైన ప్రీ కండిషన్ అంతే అంతే ప్రీ కండిషన్ అంటే ఏదైనా పద్మాసనమో లేదా వ్యక్సనమో అక్కడ వేస్తే తప్పేం కాదు ఫస్ట్ పాయింట్ దాన్ని ఏ బేసిస్ మీ ధ్యానం యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి మీ ధ్యానం యొక్క బిగినింగ్ అన్ ట్రూట్ ఉండకూడదు ట్రూట్ ఉండాలి అసత్యం ఉండకూడదు సత్యం ఉండాలి మీ ధ్యానం యొక్క బిగినింగ్ సత్యం ఉండాలి సపోజ్ మీరు ధ్యానం యొక్క బిగినింగ్ లోనే భేదము అసత్యము పెట్టి కూర్చున్నారనుకోండి అది దట్ రజల్ టేక్యూ అయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్న మందు అప్పుడు రోగం అలా ఉన్నది మందు వేసుకుని దానికి చికిత్స మొదలు పెడుతున్నారు ఆ మొదలు పెట్టేట్లే అదిలోనే హంసపా అన్నట్టుగా తప్పుగా మీరు మొదలు పెట్టారనుకోండి ఇటువంటి అనిలే అది కరెక్ట్గా ఉండాలి చికిత్స అలాగే ధ్యానం కూడా ధ్యానం కూడా భేద బుద్ధితోటి మీరు ధ్యానం మొదలు పెట్టాలనుకోండి ఇది ఎమో టేటివ్ అనిలే కాదండి మన ఓన్నమ శివాలయ చికరణం దీనికి జాబిల్లీ దాఖని చెప్పాను ఉన్నమ శివాలయం అనేది చందమామ రాలే జాబిల్లీ రాలే ఇది టైం ఫర్ దాట్ ఫర్ సమో తర్వాత కంటిన్యూ ఇట్లిస్ట్ దాట్ బట్ వట్ విదర్ థర్టీ ది సింహం హైమాత్మ బ్రహ్మ మాట్లాడుతున్నాను మనం ఓన్నమ శివాలయ మాట్లాడటం మాట్లాడుతున్నాను ఓం నమ శివాయ్ ఓం ది శివోహం ఇక్కడ ద బిగినింగ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఇట్ ఈస్ మెట్ ఫర్ మెడిటేషన్ ద వెరీ ఇప్పుడు ఇది మెడిటేషన్ లోనే నాభిస్తాను ఈ మెడిటేషన్ అయింది మీరు మెడిటేటివ్ గా ఏకాగ్రంగా వింటున్నారు కదా అంచేతనే ఇది మెడిటేషన్ ఏకాగ్రత చిత్త సమాధానము దానికే ధ్యానము శ్రవణము కూడా ధ్యానమే ఉంటుంది కనుక మీరు ధ్యానం చేసే టైంలో మీరు ఆరంభం ఎంత చేయాలి అది సరిచంతో చేయాలి ఆరంభంలో కలిసి పెట్టాను అనుకోండి అది మిమ్మల్ని చాలా మీరు ట్రబుల్ ఇస్తూనే టేక్స్ మీ ఇన్ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఇస్తూనే అలా చేయదు మీరు ఏం చేయాలంటే ఆరంభంలోనే సత్యము సత్య వస్తువు ఒక్కటి అద్వితీయము దాని ఎందు ఏ భేదము లేదు అది జీవ ఈశ్వర అని రెండు ముక్కలుగా అయ్యలేదు అవదు అలా ఎవరు దాన్ని రెండు ముక్కలుగా చేయలేదు చేయడం సంభవమే కాదు అది అది మీరు అది ఉన్నారు ఇప్పుడు ఈ ధ్యానం యొక్క ప్రయోజనము మిమ్మల్ని ఆ బ్రహ్మరూపులుగా తీర్చిదిద్దడం కదే కాదు మీరు బ్రహ్మరూపులుగా అవడం కోసం ధ్యానం చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు పొప్ప చేసేస్తున్నారు మీరు సత్యానికి దూరం అయిపోతున్నారు బ్రహ్మరూపులుగా అవడం కోసం కాదు ధ్యానం ఈ సంసారం యొక్క భ్రమలో పడి బ్రహ్మరూపం నుండి జారిపోతూ ఉంటే దాన్ని అరికట్టడం కోసమే ధ్యానం ఎందుకంటే మీరు అనాది కాలం నుంచి శాశ్వత కాలం నుండి బ్రహ్మరూపులయ్యే ఉన్నారు కాబట్టి ధ్యానం యొక్క ఫలము కొత్తగా బ్రహ్మరూపులు అవుత కాదే కాదు ఈ సత్యాన్ని ఈ అఖండ ఈ చెలింప శక్తుముఖాన్ని పరమ సస్యాన్ని దృఢంగా హృదయంలో పెట్టుకుని ధ్యానం మొదలు పెట్టాలి అయం ఆత్మా గ్రంథ మీకు తోడు కావాలంటే డోంట్ లుక్ విత్ బయట వాళ్ళు మీకు ఎంతసేపు తోడు ఉంటారు ఎవరినైనా తోడు రమ్మన్నారు అనుకోండి వాళ్ళు తోడు వస్తారు ఎంతసేపు ఉంటారు వాళ్ళకేదో పని ఉంటుంది ఆ పని ఏ వరకు తోడుతారు అవునండి మీరు తప్పేం కాదు వాళ్ళు తోడు వస్తే తప్పే ఉంది వీఆర్ ఆల్ ఒకే ఆత్మ కదా దట్ ఈజ్ నాట్ డిఫైండ్ డిఫైండ్ ఈజ్ యువర్ ఆత్మా ఈజ్ యువర్ బెస్ట్ కరెక్ట్ మీరు మనుషులు ఏం చేస్తారు పొరపాటు తెలుస్తున్నాండి ఎవరో బాగకూడదు మేనత్తకూడదు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు కాబట్టి పై ఎవరో ఎవరో పరాయి గారు ఇతరుడు పరాయి వాళ్ళు కాదు ఇతరుడు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు వారిని ఇతరుడు మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు నువ్వే నీకు బెస్ట్ ఇతరుడు నాకు ఇతరుడు నీకు తోడు ఇతరుడు తోడు ఎప్పుడైతే అనుకుంటున్నారో విఆర్ క్రియేటింగ్ ట్రబుల్ పని అంటే ఇక్కడలో ఎంతవరకు చూడు ఉండగలుగుతాడు సమోజు ఈ జ్వరం వచ్చిందనుకోండి వాడు వాడి పని మానుకొని వచ్చి చూడు ఉంటాడు ఉంటాడు తొమ్మిది తొమ్మిదిన్నర పది దాకా ఉంటాడు వీడికి ఏదో రెండు మెతుకులు వీడికి ఏడు గంటలకి కనిపించి వీళ్ళని పరిరక్షిస్తూ తొమ్మిది దాకా ఉంటాడు ఆ తర్వాత ఆడో రెండు మెతుకులు కూడా వీళ్ళు వాడు అనుకోవాలి అక్కడ కళ్ళు మూసి కొడుకో అని వారు చాలు ఏదో స్ఫోటక వ్యక్తే ఎదురు వ్యక్తి ఇంటికి పోయి తను నిర్మించుని వాడు కొనుక్కో కాబట్టి వాడేమో నాకు చూడకుండా అని మీరు మీరే చెప్పాలి ఆయన నువ్వు నాకు చూడుకున్నావు చాలా సంతోషం చూడమ్మా నీకు వెళ్ళి పనుందా నీ నీ సంగతి నీ భోజనం మాట ఏంటి భోజనం చేసేవా ఎక్కడ కొడుకుంటావు నీ నిద్ర మాట ఏమిటి అలవాట్లేస్తే నీ కార్యక్రమం ఏమిటి నీ పనులు చూసుకుంటాం అని వాళ్ళని ఫ్రీ ఇచ్చే శ్రేణం ఇచ్చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు మరి నాకు చూడేట్లంటే యువర్ ఆత్మ ఈజ్ అన్న బెస్ట్ కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టు మీరు చేసినట్లయితే నాకు చూడెవరూ లేదు నేను ఒంటరిగానే అయిపోయాను నాకు భయం నడుస్తోంది నాకేమో తృప్తి ఉన్నట్లయితే జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు అబ్బో ఇవన్నీ చాలా డేంజర్లు వీటి నుండి మీరు బయటపడిపోతారు కాబట్టి మీ ఆత్మ చూడండి మీరు బేదవాళ్ళు కాదు ధనవంతుడు కాదు ఒకడు ధనవంతుడు అని ఎవరీస్తాడు ఇంకొకడు వేదవాడు అని ఎవరు ఇష్టం పూజ మీరు బేదవాడు కానీ ధనవంతుడు కాదు మీరు ఆరోగ్య మొగలవాడు కాదు రోగము గలవారు కానీ మీరు అధికారి యు ఆర్ యువర్ మరి నేనేమిటి ఇవాళ యువస్తున్నాను ఫలానా అనే మాట ఉండదు యువస్థానం స్వయం ప్రకాశము అపరోక్ష సో చూడండి మరి ఒంటరిదనము తోపు ఉండడము ఈ ఇవి అనుభవానికి వస్తున్నాయి కదా అంటే చూడండి ఇవి అనుభవానికి ఎలా వస్తున్నాయో తెలుసునా ఆ జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి జాగ్రత్త ధన ధనవంతుడు భేదవాడు ఇవి ఎక్కడ అనుభవానికి వస్తున్నాయి ఆ జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి కోరికలు ఉన్నాయి అసంతృప్తి ఎక్కడ ఉంచుకోవాలి అనుభవం జాగ్రత్త చేతన భయములు జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి జాగ్రత్త చేతనలో అనుభవానికి వచ్చేది ఏది మీరు కాదు నిస్వరూపంగా మరి జాగ్రత్త చేతన కూడా మీరు కాదు కాన్షియస్నెస్ అవసరం యు ఆర్ నాట్ the content of the waking consciousness you are not what were going up that also you are not then who are you are what you are kaabate neenu nee lokalo med anveshana saru adevu swayan prakashamaina atu apokshamaina a chetalanu neenu adiveshiko అది అయ్యి అయ్యా ఇక్కడ మీరు వెతుక్కో బయట వెతుక్కోవద్దు సో తర్వాత ఇంకొకటి చెప్తారు చూడండి మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో జీవితంలో ఏవి మీకు లేవో వాటి గురించి మీరు ఆలోచించవద్దు వాటిని కోరవద్దు అది లేవని మీరు బాధపడవద్దు దండ పెట్టుకోవద్దు మరి ఏం చేయమంటారు మమ్మల్ని మీ దగ్గర ఏది ఉందో అది తెలుసు ఏముంది దండ పెట్టుకుంది వాడు ఎలా ఉంటాడు నా దగ్గర లక్షలు ఉన్నాయి కోట్లు లేదు నాకు చోటు లేదు నేను ఒంటరిగా ఇది లేని ఈ తోడు నాకు నేను సరైన చోడు కాదు నీకు సరైన చోడు లేదా లేకపోతే నాకున్న ఆభరణాలు సరిగ్గా ఇవ్వను సరిపడాన్ని లేవను లేకపోతే నాకున్న డ్రస్సులు సరిపడాన్ని లేవనో నాకు పిల్లకిల్లా సరిపడి అంతగా నా అవసరం వచ్చినాను ఇలా కానీ మీకు ఏయుడి గురించి తలచి తలుపు తలచు లేకపోతే నా కొడుకు నా చెట్టు మాటలు వింటలేదను వింటున్నాడు కానీ ఆవిడ ధన్యవాడలేదనం కాబట్టి లేకపోతే నాకేమో దేవతల నాయకుడు కరును చూపించటం లేమో మీకు ఎలా తెలుసు దేవతలు కరుణను చూపించటం లేదు చూపిస్తున్నారని మాత్రమే తెలుసు కాబట్టి నా మనవి ఏమంటే మీ దగ్గర ఏమీ లేవో వాటినే గిల్లుకుంటూ వాటినే పైకి లాగి వాటినే ఫోన్ చేస్తూ దుఃఖిస్తూ భయపడుతో అలా ఎన్నడూ ఉండదు నేను అటువంటి పరిస్థితి మనస్సు పెరుగుతుంది మనస్సుకి అలవాటే ఉంటుంది అంతా ఈ సంసారం అంతా బాగా గట్టిగా అభ్యాసం చేసుకుంటుంది రామ సంసార వాసన అని వాసి యోగవాసిస్తున్నారు ఈ సంసార వాసన వచ్చిరా మీరందరూ బాగా గట్టిగా అభ్యాసం చేసి పెట్టి కూర్చున్నారా దాన్ని మీరు దాన్ని అంత గమని పోతుంది అని అంటాడు వశిష్ట మహర్షి కాబట్టి మీ దగ్గర ఏది లేదో దాన్ని పట్టుకోవడం ఇది నా దగ్గర లేదు ఇది నాకు లేదు అని దుఃఖించడం అని దగ్గబెట్టుకోవడం ఇది నాకు ఎప్పుడు వస్తుందో ఇది లేకపోతే నాకు వేలిటి అని ఒక అసంతృప్తితోటి అపూర్ణంతో పాటుపడ్డం ఈ పొరపాటు మీరు ఎప్పుడూ చే ఈ పొరపాటు ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతే మహారాజు కూడా శాంతి అంటే ఇవ్వలేక ఎందుకంటే వాళ్ళకి లేని వివో లక్షాలు ఉద్ధి ఉంటారు ఇవ్వండికి లేని అయినా కూడా ఇదేదో లేదు అని ఆ లేని దానికోసం శాసహనాన్ని నాడుకోవచ్చు కాబట్టి మీ దగ్గర ఏది లేదు అనే వాటి యొక్క మీమాంస చింతన మీరు కట్టిపెట్టి నా దగ్గర ఏది ఉంది దాని సందర్శము ఏముందో చూస్తున్నాండి అయం నేను అనే అనుభవం నా నేను అనే అనుభవం తర్వాతనే సగలు జగత్తు పుట్టింది నేను అనే అనుభవం తర్వాతనే దేవుళ్ళు దేవతలు పూజలు ఇవన్నీ వచ్చింది అయిన దేని మీద ద థ్రెడ్ అఫ్ నేను అహం దాని మీద జగత్తు అంతా అలా వెళ్ళడుతూ ఉన్నది థ్రెడ్ అఫ్ అహం ఆ థ్రెడ్ కనుక లేకపోతే జగత్తు లేదు ఏది లేదు కాబట్టి ఆ నేను అది యూ హ్యాబిట్ ఆల్ వేజ్ కాలాతీతంగా అది విలువద్ద ఎప్పుడూ ఉన్నది దాని సంగతిని మీరు చూడండి అది ఎప్పుడు మిమ్మల్ని నిలిచిపెట్టి ఎక్కడికి పోలేదు అది ఎప్పుడు అలాగే ఉంది అది నేను స్వయం ప్రకాశ ఆత్మచైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూ అలాగే ఉంది మీరే దృష్టిని అక్కడి నుంచి మళ్ళీ మరో లోటుకి పోయారు పిల్లవాడు తల్లి ఎప్పుడు ఎదురు చూస్తూ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చొని ఉండాలండి ఆహారాలని అన్నింటినీ ఏర్పాటు చేస్తుంది వీడే తల్లిని మరచి రోగం పట్టు చక్కర్లు కొడుతున్నారు ఆ రకంగా కాబట్టి ఈ నెవర్ లాస్ట్ మీకు ఏనాడు మిమ్మల్ని విడవకుండా సర్వకాలమేలు మీతోటే ఉన్నది ఏది అహం అయ్యే ఆత్మ ఈ ఆత్మ దాని మీద మీరు మనస్సు పెట్టండి మీకు మరో చెప్తా ఇందులో సుఖం ఆరంభం మొదలవుతుంది ఆఖరవుతుంది ఒక సుఖం మొదలై అంతే ఖర్చునేట్లే దుఃఖం కూడా మొదలై ఆఖరం ఏదైనా అంట సుఖమైనా అంటే దుఃఖమైనంత మొదలై ఆఖరం సో కానీ అయమ అది మొదలయ్యేది కాదు దేహం మొదలై ఆఖరం కానీ అజమాత్మ మొదలయ్యేది కాదు అది శాశ్వత కాదు మీతో ఉంటుంది దానికి పుట్టుట గిట్టుట ఒక దేహం పుట్టొచ్చు గిట్టవచ్చు మరో దేహం పుట్టవచ్చు అది గిట్టవచ్చు కానీ అయం ఆత్మ అది మరో రెండవ ఒక మానసిక స్థితి ఒక సుఖం ఒక దుఃఖం దిగినవుతాయి రెండవుతాయి కానీ ఆత్మ అనేది మిగనవద్దు రెండవదు అది మీ స్వరూపం కాబట్టి దాన్ని మీరు వెతకాల్సి అంటే దా